కాలేదు కాబట్టి అది నువ్వు శూన్యం అంటున్నావు నువ్వు పంపించిన కిరణం అక్కడ ఉండాలా నువ్వు పంపించిన కిరణం అక్కడికి చేరలేదనుకోండి అది శూన్యం నువ్వు ఎలా చెప్పగలవు నువ్వు పంజించిన కిరణం అక్కడికి చేరింది కనుక కాబట్టి ఏముందో ఏం లేదో మేం చెప్పలేము కానీ నువ్వు పంపించిన కిరణం అయితే అక్కడ ఉన్నది లైట్ అక్కడ లైట్ ది అదర్ లైట్ ఉన్నా లేకపోయినా నువ్వు పంపించిన లైట్ అయితే మాత్రం అక్కడ ఉంది హౌ కెన్ ఇట్ బి శూన్యం శూన్యము ఫిజిక్స్ ప్రకారం అంగీకారం కాదు అది సంగతి అలాగే వేదాంతంలో కూడా ఇక్కడ రాబోతుంది సిమిలర్ రాజిక్ ఇక్కడ ఇంకో రకంగా వస్తుంది వేదాంతంలో ఆ కిరణం కాంతి కిరణం స్థానంలో సాక్షిని పెడతారు అంటే చైతన్య కిరణం పెడతారు కాంతి కిరణం పెడితే అది ఫిజిక్స్ అయింది చైతన్య కిరణం పెడితే వేదాంతం అయింది ఇన్ బోత్ కేసెస్ శూన్యము మనకి అంగీకారం కాదు ఒకటి బాధం అంటున్నారు అవునవును చెప్పింది కదంటే నీ ఆశం కరెక్టే శూన్యానికి కాల సంబంధము సంఖ్యా సంబంధము పొసదు అని అంటారు అందాము బాధం న యుక్తం భావాభావమాత్రమభ్యుపగచ్చతాం పద పద ప్రయోగం జాగ్రత్తగా మీరు అలవాటు చేసుకోవాలి భావ అంటే సృష్టికి పూర్వం ఏముంది సత్తుందా సత్త అసత్త అనే సైడ్ ఆఫ్ ఆపోజిట్స్ ఉన్నాయా లేకపోతే ఇంక ఆపోజిట్ లేదేముండదు శూన్య మాత్రమే ఉన్నదా అనే మీమాంసలో శూన్య మాత్రమే ఉంది అంటారు అంటే అంటే దాని అర్థమైతే ఇంతకుముందు ఏమని చెప్పారు దానికి శూన్యాన్ని ఎలా చెప్పారు సదభావ మాత్రమని చెప్పారు అలాగే ఇక్కడ సత్తు బదులు భావ అంటున్నారు భావ అభావ మాత్రము భావము యొక్క అభావము అంటే ఏమీ లేకుండాట భావం అంటే ఉండట उन्न लेकुट अंत शून्य सो अट भावाभावे अनगून्युने अभ्युपगछता स्वीक शून्यवाद की शून्यवाद अट्ठा शून्यवाद की नुक्तम आ रक कल संबंधा संख्या संबंधा शूनिया तगीट सा अर्थम प्रति सरवा అసత్వమాత్రభ్యుపగమో అయుక్త అభ్యుపగంతు అనభ్యుపగమానుపపత్తే ఇది నేను ఇప్పుడే మీకు చెప్పేశాను దాన్నే మళ్ళీ అడుగుతున్నాను తర్వాత కేవలము అసత్వము అంటే శూన్య అసత్వం మాత్ర అంటారు అంటే సత్వ సత్వనే ద్వంద్వాలను ఆక్సెప్ట్ చేసి వాడి మాట కాదు ఇక్కడ కేవలం అసత్వాన్ని అంగీకరిస్తారు దానికి ప్రతి యోగి అంటే శూన్యవాదులు అనమాట సో శూన్యవాదాన్ని స్వీకరించి వాడు నడే శూన్యమే తత్వము అని ఈ వాదము ఈ రకమైన స్వీకారము దట్ కైండ్ ఆఫ్షన్ ఈ అది అంగీకారం కాదు ఎందుకంటే అభ్యుపగంతు అనభ్యుపగమ అనుపత్తే ఇప్పుడు శూన్యమును అభ్యుపగంతు అంటే తెలుసుకునేవాడు శూన్యమును తెలుసుకునేవాడు ఒకడు ఉన్నాడు ఈ శూన్యమును తెలుసుకునేవాడు ఉన్నాడంటవా లేదంటవా ఇప్పుడు మీరు చూడండి నేను మాట చెప్తాను మీరు జాగ్రత్తగా ఆలోచించండి యూ నాట్ ఓన్లీ నో బట్ ఆల్సో యూ ఆల్వేజ్ నో దట్ యు నో దిస్ ఇస్ ది ట్రూత్ నేను అప్పుడు చెప్పేవాడిని ఇలాంటివన్నీ శిక్ష మీరు చూడడమే కాదు చూపుని కూడా చూస్తూ ఉంటారు మీరు చూస్తున్నాను అని కూడా నీకు తెలుస్తూ ఉంటుంది ఇప్పుడు నేను పాఠం చెప్తున్నాను పాఠం చెప్పడమే కాదు నేను పాఠం చెప్తున్నాను నాకు తెలుస్తూ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు వాక్య రచన చేసుకుండగానే నెక్స్ట్ ఈ వాక్యం ఎలా మనం రచించాము ఇంకో వాక్యాన్ని ఈ విధంగా రచన చేయాలి అని నేను పలికిన ప్రతి పలుకుని నేను సాక్షిగా దర్శిస్తూ ఉంటాను అలా దర్శించకపోతే uh next konu evado teliyukundaga ayipottu kabatti not only i can see but also i know that i speak not only do i see but also i know that i see therefore i i, I my contention is shunyam tattvam ana antadu annapudu ee contender unnade veedu grahimpabadtunnadaa ledha the one who contends దట్ నథింగ్ ఎస్ ఈజ్ ది ట్రూత్ వాట్ అబౌట్ దట్ దట్ పర్సన్ దట్ వన్ పర్సన్ అని కాదు దట్ ఇండి దట్ దట్ సాక్షి సో దట్ కాన్షియస్నెస్ విచ్ ప్రపోజెస్ శూన్యం తత్వం ఆ కాన్షియస్నెస్ మాట ఏమిటి అది కాబట్టి మీరు శూన్యం తత్వం అని మీరు చెప్తున్నప్పుడే నేను శూన్యం తత్వమును ప్రతిపాదన చేసేటువంటి ఆ ప్రతిపాదనని దర్శిస్తూ ఉంటాను Not only I say that reality is nothingness, but also I know that I am saying this. Kabatti, śūnyam tattva mani prathipādhanu chashtu untade ā prathipādha kudi venuka ātma ceitanyanu undane untume. Ātma ceitanyan lepundaga ā prathipādhanu nebe ghatillane ghatilladhu. It is not even possible. It is like saying this particular area is a śūnyam. how do you know i sent a ray of light there and and i captured the ray of light on the other side totally in toto nothing is reflected entirely this is refracted total 100% refraction no reflection entirely to there is nothing not even an atom not even a particle in that area and we can't అన్నప్పుడు మనం ఏమంటామంటే చూడైనా ను శూన్యం నువ్వు అంటూ ఉండగానే అక్కడ లైట్ కర్పు సిల్స్ ఉన్నాయి లైట్ ఈ కాంతి చిన్న చిన్న పార్టికల్స్ రూపంగా ఉంటుంది దాన్ని న్యూటన్ కర్పు సిల్స్ ఆ పదం అలా ఉండేది ఈ ఆధునిక కాలంలో దాన్ని ఫోటాన్స్ అని ప్రోటాన్స్ కాదు ఫోటాన్స్ పిహెచ్ఓటిఓఎన్ఎస్ కాబట్టి అది శూన్యమని నువ్వు అది శూన్యమని నువ్వు చెప్పాలంటే అక్కడ ఫోటాన్స్ ఉండాలి ఆ ఫోటాన్స్ను నువ్వు పట్టుకోవాలి పట్టుకుని వాటి వాటి లక్షణాన్ని పసిగట్టాలి ఇవి నేను పంపిన ఫోటాన్లు వంద ఈ వంద మళ్ళీ ఇటు వచ్చేవి అని నువ్వు ఆ ఫొటాన్స్ని పసిగట్టాలి మార్పులు చేర్పులు ఏం రాలేదు అది కూడా తెలుసుకోవాలి కాబట్టి అంచేతన అది శూన్యము అని చెప్పాలి కాబట్టి అది శూన్యమని చెప్పాలంటే అక్కడ ఫోటాన్స్ ఉండి తీరాలి అలాగే శూన్యమే తత్వము అని చెప్పాలంటే ఆ చెప్పేటువంటి చైతన్య చేతన పురుషుడు ఉండి తీరాలి కాబట్టి చేతన పురుషుడు కూడా లేడు అనేటువంటి ఒక విద్యూర స్థితి వస్తుంది అభ్యుపగంతు అనభ్యుపగమ అనుపపత్తే అభ్యుపగంత అంటే శూన్యమును తెలుసుకునేవాడు ఆ తెలుసుకునేవాడు లేడు అనేటువంటి ఒక లాజికల్ ఫ్యాలసీ అనుకోకటి లాజికల్ ఫాలసీ దట్ కాబట్టి ఇప్పుడు శూన్యవాదం మీద ఎన్ని దోషాలను మనం చూపించాము సంఖ్యా సంబంధం చెప్పడం దోషం కాల సంబంధం చెప్పడం దోషం శూన్యమని ప్రతిపాదన చేసేవాడు వాడు ఉన్నాడా లేడా లేడనుకోండి మరి ఇంక ప్రతిపాదన ఏముంది ప్రతిపాదన చేసేవాడు లేకపోతే ప్రతిపాదన ఏమవుతుంది లీగిపోతుంది ప్రతిపాదన చేసేవాడు ఉన్నాడనుకోండి शून्य मे ना अद्ला अभी खंडता तरवा इदानी अभ्युपगमता अभ्युपगम्य न प्राबुत्पत्ति चेत नात्पत्ते ना सदभाव से प्रमाणाभा अंत दीनमी वाड़े రిప్లై ఏంటంటే శూన్యవాడి యొక్క రిప్లై ఎలా ఉందంటే చూడు శూన్యమును తెలుసుకునే అభ్యుపగంత అంటే జ్ఞాత అభ్యుపగంత అంటే జ్ఞాత శూన్యమును తెలుసుకునే జ్ఞాత ఉన్నాడు కాబట్టి శూన్యం లేదని కదా ఇందాక లైతి కిరణాలు ఉన్నాయని చెప్పినట్టే ఇది అంటే శూన్యమును తెలుసుకునే జ్ఞాత ఇప్పుడు ఉన్నాడు కార్యకాలంలో ఉన్నాడు జగత్తు పుట్టిన తర్వాత ఉన్నాడు రాగుపత్తే అస శూన్యమును తెలుసుకునేవాడు జగత్తు పుట్టడానికి ముందు లేడు కాబట్టి జగత్తు పుట్టడానికి ముందు శూన్యమే ఉండను అని వాడి సిద్ధం వారికి ఇప్పటి సమాధానం దాని మీద కుదరదు నీ సమాధానం కుదరదు ఎందువల్ల ప్రాగు సరే ఉత్పత్తి సృష్టికి పూర్వము శూన్యము సదభావము శూన్యం సదభావము అది అంటున్నావు కదా సృష్టికి పూర్వము సదభావమే తత్వము అని చెప్పుటలో ప్రమాణమేమి ప్రమాణేన వస్తు సిద్ధి ఏదైనా ఒకటి సిద్ధించాలంటే ఇది మనకి తెలియాలి తెలియకుండా ఎలా సిద్ధిస్తుందండి కాబట్టి సృష్టికి పూర్వము శూన్యమే ఉండును అని నిర్ధారించటంలో ప్రమాణమేమి నీకు ప్రమాణమేమిటి అంటే నీకేవిటి ప్రమాణం సృష్టికి ముందు సత్తుండెను నీకేటి ప్రమాణం చాందో గోపనిషత్తు ప్రమాణం మేము మేము వేదవాదులం కదండి మాకు ఉపనిషత్తు ప్రమాణం మీకేది ప్రమాణం ఏదేది ప్రమాణం ఎందుకంటే వాడు వేద ప్రమాణాన్ని అంగీకరించాడు కాబట్టి సృష్టికి పూర్వము ద్రష్ట లేడు ద్రష్ట ఇప్పుడు ఉన్నాడు కానీ సృష్టికి పూర్వం లేడు కదండి కాబట్టి సవాళం లేదు అంటే కదా అంచేతనే కేవల కల్పన మాత్రం అని చెప్పాల్సి కాబట్టి ప్రమాణం లేదు కాబట్టి తోసిపుచ్చున్నారు అయితే మరి నువ్వు సత్తుందన్నావే అంటే సత్తు ఉందని చెప్పడానికి నీకు కేవలము ఉపనిషత్ వాక్యమే ఆధారమా శబ్ద ప్రమాణమే హేతు ఆధారమా అది ఒక్కటే నీకు ఆధారమా అంటే నాట్ నెసరీ శబ్ద ప్రమాణం ఉన్నది అయితే ఈ శబ్ద ప్రమాణం ఎట్టిదంటే ఏదో ఎవడో చెప్పాడు కాబట్టి మీరు నమ్మాలి అని అటువంటిది కాదు యుక్తి యుక్తం యుక్తి దానికి తోడవుతుంది అనుభవం కూడా మీకు తోడవుతుంది శ్రద్ధ ప్రమాణాన్ని మీరు చేతబట్టి ముందుకు నడిస్తే మీకు యుక్తి మీకు అనుకూలిస్తుంది అనుభవం కూడా మీకు అల్టిమేట్గా అనుకూలిస్తుంది ఆ అనుభవమే మోక్షం మోక్ష స్వరూపాన్ని పొందుతారు ఇది పురుషార్థం ఉంటుంది బోధన కాబట్టి మీరు శ్రద్ధతో ప్రమాణాన్ని చేతబట్టి ముందుకు అడుగువేయాల్సి ఉంటుంది చేతనే ప్రమాణాన్ని విదిలిపెట్టకూడదు ప్రమా ఇప్పుడు నేను దీని చాలా ఆలోచిస్తూ ఉంటాను నన్ను ఏదో పబ్లిక్ టాక్స్కి రమ్మంటారు నేను పబ్లిక్ థాక్స్కి చెప్తాను నేను కావలసిన పబ్లిక్ థాక్స్ చెప్తాను నాకేమి ఐ అవాయిడ్ ఇట్ బికాస్ ఆఫ్ మై నేచర్ కొంచెం ఐ డోంట్ లైక్ టు బి క్రౌడ్ ఎట్ అతను కొంచెం ఇంటర్వర్ట్ అందు గురించి పబ్లిక్ థాక్ని అవాయిడ్ చేస్తాను అంతేగాని పబ్లిక్ థాక్ చెప్పనని చెప్పలేనని కాదు కావలసిన పబ్లిక్ థాక్స్ చెప్తాం అదే సమస్య ఉన్నారు తర్వాత పబ్లిక్ థాక్స్కి నేను ఏం చేస్తానంటే ఒక టెక్స్ట్ చెప్పేస్తాను ఎందుకంటే ప్రమాణాన్ని మనం ఇండివిజువల్ పెట్టాలి అని చెప్తారు ఇప్పుడు సపోజ్ జనరల్ టాపిక్ ఇచ్చాను అనుకోండి మీకు లివింగ్ ఇంటెలిజెంట్లీ అని ఉపన్యాసం చెప్పాను అనుకోండి గంట నర్సేపు అలా కూడా చెప్తూ ఉంటాం మనం నేను రమణ కేంద్రంలో ఆత్మధ్యానము అని ఉపన్యాసం చెప్పాను ఏమిటి ఎక్స్ట్రా ఇవ్వలేదు వాళ్ళకి ఇక గంట సేపు అయితే ఆ గంట రమణ భగవాన్ చెప్పినటువంటి వాక్యాలు ఇవే అవి ని మధ్యలో ఉటంకిష్టాననుకోండి బట్ స్టిల్ ఇట్ ఈజ్ ఎ టాపిక్ విచ్ హ్యాజ్ నాట్ విచ్ ఈజ్ నాట్ గ్రౌండెడ్ ఇన్ ప్రమాణ వె సపోజ్ ఒక టెక్స్ట్ ఇచ్చేసి దత్తాత్రేయ నేను ఏం చేస్తానంటే నా ఇక్కడ కాలిఫోర్నియాలోనే అక్కడ పబ్లిక్ టాక్స్ ఇస్తూ ఉంటాను యూఎస్ఏలో ఇస్తూ పబ్లిక్ టాక్స్ ఇక్కడ ఇండియాలో ఇచ్చే తక్కువ అక్కడ అవసరం కాబట్టి చేస్తూ అక్కడ ఏం చేస్తానంటే టెక్స్ట్ ముందే ఇచ్చేస్తా అక్కడ మాస్టర్ కాపీ తయారు చేసి ముందు పోస్టులో పంపించేస్తారు వారం రోజుల ముందు వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని జెరాక్స్ తీసేసి అందరికి డిస్ట్రిబ్యూట్ చేసేస్తారు రెండు వందల కాపీ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసేస్తారు వారం రోజులు ముందే ఇచ్చేస్తారు కాపీ వచ్చి ప్రతివాడికి కాపీ ఈజ్ అవైలబుల్ డేటెన్ డౌన్లోడ్ ఫ్రమ్ ది కంప్యూటర్ డౌన్లోడ్ చేసి ఇచ్చేస్తారు ఆ రకంగా పెట్టేస్తారు అక్కడికి వచ్చిన కాబట్టి వాళ్ళ దగ్గర ఉంటుంది మెటీరియల్ ఇది ఆల్రెడీ విద్యారు మనం చేయాల్సిందల్లా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం ఇది ఆ విధంగా ప్రమాణము శాస్త్ర ప్రమాణం అనేది ఎదురుకుండా పెట్టుకుని చెప్తే మీరు దారి తప్పడం అదే పద్ధతిలో ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు నేను ఐ ప్రిఫర్ దాట్ దాంట్లో మనకు మనకి మన మన ఎందుకు కర్తృత్వం చాలా తక్కువ ఉంటుంది మన ఊరికే ఒక మైపులాగా పనిచేస్తే ప్రతీకం భార ఉండదు అలా కాకుండా మనమే ఉపదేశ కులము ఒక పూచి నెత్తిమీద వేసుకుని ఈ ఉపదేశించటం అనే ఒక కార్యక్రమాన్ని మనం చూస్తున్నాం వీళ్ళందరికీ ఉపదేశ్యులు నేను ఉపదేశకుండా అని ఈ రకంగా ఐ ప్రిఫర్ ఐ డు నాట్ ప్రిఫర్ దాట్ సో ప్రమాణము అవసరం ఇదంతా ఈ కథంతా ఎందుకు చెప్పానంటే ఈ ఉపన్యాసం ఈ స్వోపన్యాసం యొక్క తాత్పర్యం ఏమిటంటే ప్రమాణము అవసరము ఏదో ప్రమాణం దగ్గర ఉండాలి ప్రమాణరహితంగా ముందుకు వెళ్ళకూడదు శంకర భగవత్పాదులు ఆ ఉపనిషత్ సిద్ధాంతాన్ని మనం ముందుకు పెట్టారు నేను ఒక ప్రమాణంగా తీసుకుని ముందుకు అది యుక్తియుక్తంగా ఉండాలి ప్రమాణం అన్నం కదా అని అడ్డబోదుగా ఉండకు యుక్తియుక్తంగా ఉండాలి అటువంటి ప్రమాణం వాళ్ళకేముంది సృష్టికి పూర్వముందు ఏముందో అది శూన్యం ఉందో ఏముందో ఏం ప్రమాణం ఉంది అభ్యుపగంత ఉన్నాడా లేడు శూన్యాన్ని తెలుసుకునేవాడు ఉన్నాడా లేడు శూన్యాన్ని తెలుసుకునే ఉపాయం ఏమైనా ఉందా లేదు ఉపాయం ఉంటే ఇంకా శూన్యం ఏంటండి శూన్యాన్ని తెలిసింది ఉపాయం లేదు ప్రమాదం లేదు మరి శూన్యమని ఎందుకు చెప్తున్నావు ప్రమాణం లేదు కల్పన చేస్తున్నావుంటే కాబట్టి నీ కల్పన మాకు అంగీకారం కాదు అదే అదే అంటున్నారు ప్రాగుత్పత్తే అసదేవేతి కల్పనానుపపత్తి కాబట్టి ఉత్పత్తి ప్రాక అసదేవ సృష్టికి పూర్వం శూన్యమే ఉండను అని ఈ కల్పన ప్రమాణం లేకుండగా కల్పన నువ్వు ఎవరిలో సృష్టి చెప్పింది వినవు పెద్దలు చెప్పింది వినవు అప్పుడు నువ్వు లేవు నువ్వేమో బుద్ధితో కల్పన చేస్తున్నావు ఈ బుద్ధి కూడా చెప్పిన సృష్టికి పూర్వం లేదు సృష్టి తర్వాత వచ్చింది బుద్ధి సృష్టికి తర్వాత వచ్చిన బుద్ధితోటి సృష్టికి పూర్వముందున్న స్థితిని నీవు కల్పన చేయటం అది యోగ్యమైన పరిస్థితి కాదు ఇప్పుడు తండ్రి గారి వివాహం ఎలా జరిగిందో వీళ్ళు చెప్పాలి మా నాయనగారి వివాహం బాగా జరిగిందని ఎలా జరిగిందో బాగా జరిగిందని వీడు వర్ణించాలి వీడు వర్ణించాలన్నప్పుడు వీడు ఏం చేయాలి నాయనగారిని అడిగో లేకపోతే మా అమ్మగారిని అడిగో ఇంకో పెద్దలు ఎవరో ఉంటారు వాళ్ళని అడిగి ఆ సమాచారం తెలుసుకుని చెప్పాలి లేకపోతే నవ్వు మూసుకుంటుకోవాలి అంతేగాని మా నాయనగారి వివాహం ఇలా అయింది అలా అయింది ఊరంత పందిళ్లు వేశారు ఇది చేశారు అది చేశారని వీడు కల్పన చేసి చెప్పడం అన్నది అది అయోగ్యమైన పరిస్థితి అది అంగీకారం కాదు అని అక్కడికి శూన్యవాద నిరాకరణం మూటార్లస్ అయిందే అయితే ఇప్పుడు మీమాంసకులు కర్మమీమాంసకులు జైమిని కుమారుల భట్టు ప్రభాకర మిశ్ర వీళ్ళందరూ ఆ వేదవాక్య విచారం చేయటంలో వాళ్ళ దిక్తలు వేద మంత్రములు వేద వాక్యములు అది మా సొత్తు దాంట్లో ఇట్ అవర్ ఫోర్త్ మా పాయింట్ అది దాన్ని విచారం చేసేప్పుడు మా పద్ధతులు కొన్ని ఉన్నాయి ఆ ప్రకారమే దాన్ని విచారం చేయాలి అని వాళ్ళు కొంచెం పకడ్బందీగా చెప్తారు ఇది ఎలాగంటే ప్రాజెక్టుల నిర్మాణం చేయాలంటే మేమే చేయాలని ఈనాడు ఒక పార్టీ వాళ్ళు చెప్తున్నారు సంథింగ్ లైక్ దాట్ దిస్ ఈజ్ అవర్ దిస్ అవర్ ఫోర్ మీకేం తెలుసు మీ మొహం మీకు మీ అనుభవం విషయం మాకే తెలుసు అని వాళ్ళు వెళ్తూ సో వాళ్ళ కొన్ని సిద్ధాన్ని వాళ్ళు కొన్ని సిస్టమ్స్ డెవలప్ చేసి పెట్టారు వాక్యశాస్త్రము కదండి ఈ వాక్య ఈ వాక్యానికి తాత్పర్యమేమి అనే దాన్ని నిర్ధారణ చేయటంలో ఆ వాక్య తాత్పర్య నిర్ధారణ పదానికి అర్థం ఉంటుంది పదానికి అర్థం ఉంటుంది వాక్యానికి తాత్పర్యం ఉంటుంది ఉండే ఒకటి కాదు పదానికి అర్థం నిఘంతో నిర్ధారణ చేస్తుంది వాక్యానికి తాత్పర్యాన్ని మీమాంసకుడు నిర్ధారణ చేస్తుంది ఇది దృష్టాంతం చెప్తా గంగాయాం ఘోష ఇది స్టాండర్డ్ దృష్టాంతం ఈ పేటించెటు దృష్టాంతం ఇంకా కొత్త ఉండదు మీరు కొత్త అవ్వచ్చు బట్ వెళ్ళో గంగాయాం అంటే రామాయాం సత్వం లేక వచ్చిన గంగయందు అని అర్థం ఘోష అంటే గొల్లపల్లె గంగా పేరు గంగా అనే పదానికి అర్థం ఏమిటి ఒక ప్రవాహానికి గంగా పేరు జల ప్రవాహానికి పదండి అక్కడ ఉన్న ప్రవాహానికి సో గంగా అని పేరుతో పిలువబడే జల ప్రవాహమునందు గొల్లపల్లె ఇది పదార్థాలు బాగానే కుదిరే కాని వాక్యార్థం కుదరదు ఎందుకంటే జల ప్రవాహంలో ఇల్లే ఉంటాయండి కొట్టుకోట ఉండదు అలాగే పల్లె ఉండదు ప్రవాహంలో పల్లి ఉంటుందా నేల మీద పల్లి ఉంటుంది కానీ ప్రవాహంలో పల్లి ఉండదు కాబట్టి పదార్థంలో ఇబ్బంది లేదు వాక్యార్థంలో తేడా వచ్చింది అప్పుడు మీమాంసకుడికి వస్తాడు వచ్చి అడుగుతాడు ఆ వాక్యాన్ని పలికినవాడు పిచ్చివాడా లేక బుద్ధిమంతుడా అని అడుగుతాడు పిచ్చివాడు అయినా అనుకోలేదు ప్రథమ పక్షం పిచ్చివాడు అనుకోండి అంటే దాని గురించి మీమాంస చేయడానికి అవసరం పరగడకూడదు పిచ్చివాడి వ్యాఖ్యలను మీమాంసం చేస్తారండి దాని గురించి పిచ్చివాడు పలికేదంటే దానికి ఇంకా అర్థం ఉండదని అర్థం ఓవర్ కాదు పలికిన వాడు బుద్ధిమంతుడు అంటే ఆయన ఏదో ఒక మనస్సులో ఏదో భావాన్ని పెట్టుకుని దాన్ని కాబట్టి మనం ఏం చేయాల్సి ఉంటుంది గంగా శతానికి గంగా తీరము అర్థం చెప్పాలి డిక్షనరీ తీసి చూడండి అనే పదానికి ద బ్యాంక్స్ ఆఫ్ గంజెస్ అని ఎక్కడ ఉండదు అర్థం గంగా అంటే గంగా అది ఒడ్డు అని ఎక్కడ అర్థం ఉండదు కానీ ఇక్కడ ముఖ్యార్థం కొసగదు కనుక లక్షణయ్య ఇంప్లి ఇంప్లాయిడ్ మీనింగ్ మేము తీసుకుంటాం గంగా తీరమునందు గొల్లపల్లె అలా చెప్పడం వల్ల అభిప్రాయం ఏంటంటే గంగ ఎంతో పరమ పవిత్రమైనది ఆ పవిత్రతంతా కూడా ఈ గొల్లపల్లికి వచ్చేసింది అని చెప్పడం కోసం ఆ కవి ఒక గంభీరమైన అర్థాన్ని మనస్సులో పెట్టుకుని గంగలో గొల్లపల్లి గంగ ఎందు గొల్లపల్లే అని అన్నారు విశాఖపట్నంలో స్వామిజీ ఉండేవారు ఇప్పుడు లేరు అక్కడైనా ఎక్కడికో వచ్చేసారు ఆయన అడిగారు మీ ఆశ్రమే ఎక్కడనే మా ఆశ్రమం సముద్రంలో ఉంది అండి అని చెప్పారు నేను వెళ్ళాను ఒకసారి వెళ్ళి నిజానికి ఆయన ఆశ్రమం ఈ గేటు తీసుకుని వెళ్తే ఓ కుటీరం ఉంది ఆ కుటీరం ఇంకో గేటు ఉంది ఆ గేటు తీస్తే సముద్రమే నిజంగా సముద్రం అంత దగ్గరగా ఉంది సో సముద్ర తీరంలో బాగా దగ్గరగా ఉంది అని చెప్పడం కోసం సముద్రంలో ఉంది అని చెప్పారు ఆయన ఇది వాక్య మీమాంస అంట ఆయన అలా చెప్పడంలో తాత్పర్యమేమిటి చూసుకోవాలి మనం కాబట్టి వాక్య తాత్పర్యాన్ని నిర్ధారణ చేయటము ఇది మీమాంసకుల యొక్క పని ఈ ఉపన్యాసం అంటే చెప్పిన తర్వాత మీమాంసకులు వాళ్ళు విచారం చేస్తారు శబ్దానికి అర్థం ఏమిటి ఇప్పుడు గౌ అని ఉంది గౌ అంటే ఆవు అని అర్థం చెప్తారు పిల్లల్లో ఆవు అన్నారు గోవు గోవు అంటే అర్థం ఏమిటి గోవు అంటే అర్థం ఏమిటంటే మీరు ఒక ఆవుని చూపించి ఇది గో గోశబ్దానికి ఇది అర్థము అని చెప్తే తప్పవుతుంది ఎందుకంటే ఆవు కూడా అర్థం కావచ్చు కేవలము ఒక ఆవే ఇండియాలో ఆవే అవక్కర్లేదు అమెరికాలో ఆవు కూడా అర్థం కావచ్చు దానికి ప్రదానికి అర్థం కదా కాబట్టి మరి గోశబ్బానికి అర్థం ఏమిటి అంటే జాతి అర్థము చెప్తా గోజాతి అర్థం జాతి వ్యక్తి అంటే ఉన్నాయి వ్యక్తి అంటే ఇండివిజువల్ స్పీషిస్ జాతి అంటే ద రేస్ కాబట్టి రేస్ అంటే మీరు రేసిజం ఇవి పెట్టుకోకండి కులం వర్ణం జాతి అలాంటి జాతి కాదు ఇది ములాయం సింగ్ యాదవ్ గారి జాతి కాదు ఇక్కడ నేను చెప్తున్నది ఓకే ఇది మీమాంసా శాస్త్రానికి సంబంధించినటువంటి పదం ములాయ్ సింగ్ యాదవ్ జాతి అంటే అది చాలా గడబడే వ్యవహారం నేను అలాంటిది ఏం చెప్పట్లేదు సుమండి మీరు అలాగా పొరపడద్దు సో గో జాతి ఇంగ్లీష్ లో ఏమన్నా తెలియదు రేస్ అన్న గో స్పీషీస్ కాబట్టి స్పీషీస్ చెప్తుంది స్పీషీస్ అంటే జాతి కదండి రేస్ అన్న కాబట్టి పదమునకు స్పీషిస్ అర్థం కానీ ఇండివిజువల్ అర్థం కాదు ఈ జాతికి జాతి సంస్కృతంలో జాతి అనే పదమే జాతికి సమానార్థకమైన పదం ఇంకొకటి ఉంది చినాని ఆకృతి అని అంట ఆకారము కాదు ఆకృతి అకారము అంటే జాతి కాదు ఆకృతి అంటే జాతి కాబట్టి పదానికి జాతి అర్థము ఇప్పుడు వేదంలో ఒక వాక్యం ఉందనుకోండి వేదము అంటే మేమాంసకులకి అది వాళ్ళ బ్రగన్ అక్కడ ఉండే వాక్యం ప్రమాణం ఆ ప్రమాణం నువ్వు నిప్పుల్లో దూముకని చెప్తే వీళ్ళు వెళ్లి నిప్పుల్లో దూకుతాను అంత ప్రధానమైనటువంటి విషయం కాబట్టి వాక్యంలో కల్తీ ఉండరాదు వాక్యం విచారం చేసేప్పుడు ఖచ్చితంగా ఉన్న పదములు వాక్యము స్పష్టంగా తెలుసుకోవాలి దాంతో తేడా రాకూడదు సపోజ్ ఒక వాక్యం వేదంలో ఒక వాక్యము ఇది వాక్యమీమాంస యొక్క నియమాల ప్రకారం ఈ వాక్యము పోసాగదు ఇట్ ఈ అని తేలింది ఇప్పుడు ఏమవుతుంది ఆ వాక్యం అప్రమాణం అవుతుంది వేదంలో ఒక ఏకదేశము అంటే ఒక పార్ట్ అప్రమాణం అయితే మొత్తం వేదం మీద దోషం వచ్చేస్తుంది లో ఓ సెక్షన్ మంచిది కాదు అంటే అర్థమే కండి ఓవరాల్ కాన్స్టిట్యూషన్ మీదే మత్సైపోలేదా కాబట్టి ఇది ఇది ఒక పరిస్థితి ఈ పరిస్థితి మీద ఒక పూర్వపక్షం వస్తుంది ఈ శంకర ఈ పూర్వపక్షాన్ని ఎందుకు తీసుకొచ్చారు అంటే మీమాంసకుల వల్ల లేవనిస్తూ ఉంటారు అటువంటి పూర్వపక్షం కొంచెం ఔట్ ఆఫ్ ది వే పూర్వపక్షం బట్ స్టిల్ ఇట్ ఈస్ డే విల్ జస్ట్ గోట్ టు ఇట్ అండ్ ఫినిష్ ఇట్ దీనికి బ్యాక్గ్రౌండ్ చెప్పాను నేను ఇక్కడ పూర్వపక్షం చూద్దాను నను కథం వస్తుందే అసదేకమేవా ద్వితీయం పదార్థవాక్యార్థోపత్తి అది ప్రశ్న తదనుపత్తౌ ఇదం వాక్యం అప్రమాణం ప్రసజ్యేతో నైషదోష ఇంతవరకు పూర్వపక్షం నైషదోష సిద్ధాంతం ఇప్పుడు ఇక్కడ వాక్యం ఏమిటంటే అసదే ఇదం అగ్రే ఆసీ అది వాక్యం మొదటి వాక్యం కాదు మొదటి వాక్యం సదేవేద ముద్ర ఆశ రెండో వాక్యం ఏముంది మంత్రంలో తద్ధైత ఆహు అసదేవ ఇద మంత్ర ఆశ ఇప్పుడు వస్తు శబ్దార్థత్వే శబ్దానికి అర్థమేమిటి వస్తువు యొక్క ఆకృతి అర్థం జాతి అర్థం వస్తువు కాదు మీమాంసకుల యొక్క మతం అది సో గౌ మీరంటే కౌ అని మీరంటే కౌకు అర్థం ఏమిటంటే ది స్పీషీస్ అర్థం కానీ జాతి అర్థం కాని ఒక గివన్ కౌ అర్థం కాదు అయితే మరి గివన్ కౌను నిర్దేశించడం అలాగా అంటే దానికి వాళ్ళు ఒక అర్థం చెప్పారు కౌ అనగానే ఆ శబ్దం వినగానే శబ్దము బుద్ధి ఉంటాయి కదండి ఆ బుద్ధి మీకు గోత్వ జాతి మీరు గ్రహిస్తారు జాతి మీకు అర్థంగా తెలుస్తుంది కాబట్టి అర్థం అంటే ఏంటండి పదానికి అర్థం అంటే ఏంటండి పదం నేను ఇచ్చరిస్తే మీకు ఏం తెలుస్తుందో ఆ తెలిసేదాన్ని అర్థం అంటారు కాబట్టి నేను గౌహ అనగానే మీకు తెలిసేది గోత్వ జాతి మీ బుద్ధి ఎందుకు గోత్వ జాతి జ్ఞానం కలుగుతుంది అప్పుడు మీరు ఎదుర్కొండగా ఉన్నటువంటి ఆ వస్తువుని చూస్తారు చూసినప్పుడు ఈ గోత్వ జాతి లక్షణాలన్నీ దాని ఎందుకు పట్టుతాయి దాని ఎందుకు అన్వయిస్తాయి కాబట్టి మీకు వెంటనే ఏ గోత్వ జాతి నాకు తెలిసిందో ఆ జాతి ఈ వ్యక్తి ఎందు ఉన్నది వ్యక్తి అంటే స్పీషియస్ ఉన్నది అని జాతిని దాని ఎందు మీరు దర్శించి ఎన్ని కౌహని గౌహని మీరు అంటారు కాబట్టి పదార్థం జాతి వ్యక్తి కాదు అని మీమాంసకుల యొక్క మతం అదే అంటున్నారు వస్తు ఆకృతే శబ్దార్థత్వే శబ్దము యొక్క అర్థము వస్తువు యొక్క ఆకృతి ఆకృతి అంటే జాతి అలా అది మీమాంసకుల పక్షం కదా ఇప్పుడు ఇక్కడ వాక్యం ఏమిటి అసలేకమేవ అని వాక్యం ఈ వాక్యంలో అసత్ అనే పదం ఉంది ఈ అసత్ అనే శూన్యం పూన్యమది వస్తువు కాదు జాతి కాదు పూన్యానికి జాతి ఉంటుంది వ్యక్తే ఉంటుందండి ఇప్పుడు ఘటం అంటే జాతి ఉంటుంది వ్యక్తి ఉంటుంది గోవు అంటే జాతి ఉంటుంది వ్యక్తి ఉంటుంది శూన్యము ఏ జాతి ఉంటుందో వ్యక్తి ఉంటుందా ఉండదు కాబట్టి అసత్ పదానికి అర్థము ఉండదు నిజమరులు చాలా బాగా చెప్తారు శూన్యము పొసగదు అని చెప్తారు ఎందుకంటే శూన్యమనే పదాన్ని నేను పలికాననుకో ఆ పదానికి అర్థం తెలిసింది అర్థం ఉందా లేదా నీకు అర్థం తెలిసిందా లేదా కదండి అర్థం తెలిసింది అంటే ఇంకక్కడ శూన్యత్వం కుదరదాని ఎందుకంటే ఏది మీ చేత తెలియబడుతోందో అది జాతి జాతి అవ్వాలి జాతి తెలియాలి అంటే ఆ జాతి ఎక్కడ పర్యవసానం చెందుతుందో అటువంటి వ్యక్తి ఒకటి ఉండాలి ఒక స్పెషల్స్టు ఇండివిజువల్ ఐటమ్ ఉండాలి ఉన్నప్పుడే ప్రధానికి అర్థం పొసగుతుంది ఈ శూన్యం ఏమిటి ఇది శూన్యం ఇది దీనికి అర్థం పొసగదు కాదండి అర్థం పొసిగింది మాకు తెలిసిందంటే అది నువ్వు అనుకుంటున్న శూన్యం కాదంటే అర్థం తెలిస్తే శూన్యం కాదు బ్లాక్ హోల్ నీకు తెలిసిందా కనపడింది బ్లాక్ హోల్ నీకు ఉందని గుర్తుపట్టావా లేదా గుర్తుపట్టేవా అయితే ఇంకా బ్లాక్ హోల్ కాదు ఇంకా బ్లాక్ హోల్ ఏమిటది అది వైట్ హోలే మనం కాదండి దానికి బ్లాక్ హోల్ అని పేరు పెట్టుకున్నాం ఓకే మే గాడ్ బ్లెస్ యూమ్స్ ఓకే బట్ ఇట్ ఈస్ సమ్థింగ్ విచ్ వీ నో ఏమండీ అలాగే కాబట్టి శూన్యము అనే పదానికి నీవు ఏ శూన్యాన్ని భావన చేస్తున్నావో అది సుతరాము కుదరదు ఎనివే నేను డైవర్ట్ చేశాను కొంచెం ఇప్పుడు ఇది గమనించండి అసత్ అంటే జాతి కానీ వ్యక్తి కానీ కుదరదు కుదరకపోతే పదానికి అర్థమే కుదరదు एंकंे पदा अर्थम जैति जाति पदार्थ अभी मीमांस वाले जाति पदार्थम शून्य ज्यादे कसत्ने पदा की अर्थ उ असत्ने पदापते अर्थम असदे वेदमग्र आसी अने वाक्या अर्थम उबारदार्थ वाक्यापत्ति कथम उपपत्ति కాబట్టి ఆ వాక్యంలో ఆ వాక్యం ఉన్నది దాంతో ఈ పదానికి అర్థం ఇది ఈ వాక్యానికి అర్థం ఇది అని ఎలాగో నువ్వు చెప్తావుకే సపోజ్ పదానికి అర్థం లేదు కాబట్టి వాక్యానికి అర్థం లేదని అనుకోండి కాదు అనుపకొత్తవుచ వాక్యార్థము పొసకదు పదార్థము పొసకదు అప్పుడేమవుతుంది ఇదం వాక్యం అప్రమాణం ప్రసజ ఈ వాక్యం ఏమిటవుతుంది అప్రమాణం అయిపోతుంది సపోజ్ అయితే గగభుగన్ ఆసీత్ అని అన్నాను ఆ వాక్యం ఏమిటవుతుంది అప్రమాణం అయిపోతుంది ఎందుకని పదానికి అర్థం లేదు గడబనే పదానికి అర్థం లేదు పదార్థం లేకపోతే వాక్యార్థం ఉండదు ఆశీతిక అర్థం అంటే ఏమైంది వాక్యార్థం ఉండదు కాబట్టి పదార్థం కుదరలేదు వాక్యార్థం కుదరలేదు నీ అసత్తు బతుకు అవుతుంది అసత్తు జాతిని బోధించదు కనుక ఎందుకంటే శూన్యం జాతి కాదు కదా కాబట్టి కేవలం శూన్యము జాతి కూడా కాదదు జాతి అయితే శూన్యంలో అవుతుందండి కాబట్టి వాక్యార్థం పొసగదు శబ్దార్థం పొసకదు పొసకపోతే ఇదో ఇక్కడ ఉన్న ఈ వేదవాక్యం అసవే వేదమగ్ర ఆ తీని వాక్యం అదే ఆ వాక్యం అప్రమాణం అయిపోతుంది పోనీ అప్రమాణం వేదంలో ఓ భాగం అప్రమాణం వేదం మొత్తం అప్రమాణం అవుతుంది మనిషి వాడి క్యారెక్టర్లో పెసరంత తప్పు కనపడింది అనుకోండి యాభై ఏళ్ళు పవిత్రంగా అందరి చేతనం మన్ననలు అందుకునే ఒక్కరోజునే ఆ వ్యక్తి క్యారెక్టర్లో డౌట్ కన్ఫర్మేషన్ అక్కర్లే డౌట్ నీ నీలాపనిందలు అంటారు అపనింద పడింది అనుకోండి అప్పుడు జనం ఏం చూస్తారండి యాభై ఏళ్ళ గుడ్ క్యారెక్టర్ చూస్తారా ఈ అపనిందనే చూస్తారు సత్యమే కాకపోవచ్చు అయినా కూడా అపనిందనే చూస్తారు చూసి ఆ మనిషిని తీసుపక్కన అలాగే వేదంలో ఒక వాక్యం అప్రమాణము కనుక నువ్వు చెప్పేస్తే వేదమే అప్రమాణం అయిపోతుంది ఆ మీమాంసకలు హిమాంశకులకి వేదం అప్రమాణము అంటే అసలు అప్పుడు బైబిల్లో కొన్ని తప్పులు ఉన్నాయంటే ఇంకా వాళ్ళ పోపు ఒప్పుకున్నాడు అనుకోండి అన్నమాట ఇప్పుడు ఏమవుతుంది దలీయో విషయంలో మేము చేసింది తప్పు అని ఎప్పుడు ఒప్పుకున్నారో తెలుసిన ఎప్పుడు చేశారు దలీలో విషయంలో ఆయన్ని చాలా ఇబ్బంది పెట్టారు ఎవరు ఈ పోప్ పోపు ఆ వ్యాటికన్ అది ఎప్పుడు జరిగింది పదిహేను శతాబ్దంలోనో పరిహార శతాబ్దంలోనో జరిగింది అప్పుడు అది చేసిన అది అయిన తర్వాత ఇప్పుడు ఒక ఇరవై పోపులు వచ్చారు వెళ్ళారు గలీలు విషయంలో మేం చేసింది పొరపాటు అని మొన్న దేహచార్యం చేసిన పోపు ఐదారేళ్ల క్రితం అన్నాడు మేము పొరపాటు చేసింది మేమంటే ఇప్పుడు అన్నాడు ఇంక ఇప్పుడు అన్నా పర్వాలేదు అని నిర్ధారణ చేసుకుని అన్నాడు ఎందుకని అంటే అయితే బైబిల్లో తప్పులు ఉన్నాయంటే బైబిల్లో తప్పులు బైబిల్ని అర్థం చేసుకోవడంలో వాళ్ళు తప్పు చేసి గెలిగెలిగే విషయంలో తప్పు చేశారు అని అన్నాడు అంతేగాని బైబిల్లో తప్పు ఉన్నాయన మరి బైబిల్లో క్రియేషనిజం ఉంది కదా అది రైతా తప్ప అంటే బైబిల్లో చెప్పింది రైతనే అన్నాడు ఆయన ఇప్పుడున్నాయన మరీ ఛాందస్తుడు ఇప్పుడున్నాయన ఈయన ఇంకా ఆయన ఎక్కువ ఛాందస్తుడు ఇది అదిగో ఆయన ఒప్పుకున్నది కూడా ఒప్పుకోలేదు ఇప్పుడున్న ఒప్పు ఇవన్నీ కూడా పేపర్లో వస్తూ ఉంటాయి కాబట్టి వేదంలో వాక్యం అప్రమాణం దాని అది ఇది పూర్వపక్షం ఓకే ఇన్ని సిద్ధాంతం నైష దోష సద్గ్రహణ నివృత్తి పరత్వాక్య ఇక్కడ వాక్యానికి అర్థం అలా కాదు అసత్ అనే పదానికి అర్థంతో సంబంధం లేదు ఈ వాక్యానికి అర్థం ఏంటంటే సత్తు ఉందని వేదాంతులు చెప్పారే అది మేము ఒప్పుకోము అంత మాత్రమే అర్థం అసదేవేదమగ్ర ఆసీత్ అంటే అర్థం ఏంటో తెలుసునా మా నాన్నగారు చెప్పారు నేను రాసుకున్నాను సదేవ సోమ్యేదమగ్ర ఆసీత్ అసత్వనుండే అసత్వం ఒక శూన్యం అని కాదు అర్థం అక్కడ అర్థం ఏంటంటే పైన ఏం చెప్పారు సదైవేదమగ్ర ఆసీత్ అని చెప్పారు కదా సదైవేదమగ్ర ఆసీత్ సృష్టికి పూర్వము సత్తు మాత్రమే ఉండెను అని ఏదైతే నీవు చెప్పినావో అది కరెక్ట్ కాదు అని అనుకున్నాం అసదే వేద ముగ్రీ తెలిసిందండి కాబట్టి అక్కడ అసత్యబ్దము ఒక శూన్యాన్ని ప్రతిపాదిస్తోందని ఉండడం అనుకోడదు ఎందుకంటే శూన్యాన్ని ప్రతిపాదించడం కుదరదు శబ్దానికి శక్తి లేదు అక్కడ అసత్యబ్దానికి రెండింటి కింద పెడితే నా ఆ సత్ని కలపండి వేద ముగ్ర ఆ ఈ నాన్ తీసుకెళ్తే ఆ చిత్తని సదే వేదమగ్ర ఆ చీతను తాయి చెప్పిన మాట నా సరికాదు అలా అర్థం అప్పుడు వాక్యం ప్రమాణం అవుతుంది అది సమాచారం తెలిసిందండి అది సమాచారం సో సత్తే సద్గ్రహణం సద్గ్రహణం అంటే సృష్టి పూర్వము సత్తు అని వీడు తెలుసుకుంటూ ఉంటే అదేదే నువ్వు తెలుసుకోదు సృష్టికి పూర్వము అసత్ అంటే శూన్యమే ఉండను అంటే అభిప్రాయం ఏమిటంటే అక్కడ నువ్వు కొత్తగా తెలుసుకోవాల్సింది ఏముండదు శూన్యమే ఉండేలా ఉంటే ఏమిటి తెలుసుకుంటారండి కొత్తగా తెలుసుకోవాల్సింది ఏముండదు అక్కడ చేసేదిలా ఏంటంటే సదేవేదమగ్ర ఆశీతనే వాక్యం వల్ల నువ్వు ఏ సత్తును తెలుసుకుంటున్నావో అది తెలుసుకోవటం మానేయటమే సద్గ్రహణ నివృత్తిపరత్వాక్యత్య కేవలం నివృత్తిపరక వాక్యమే కానీ అక్కడ శూన్యము ఒక తత్వాన్ని ప్రతిపాదించే వాక్యం మాత్రం కాదది ఒక తత్వాన్ని ప్రతిపాదించే వాక్యం అయితే అప్రమాణం అయిపోతుంది ఎందుకంటే తత్వము కుదరదు శూన్యమనే తత్వము పదంతో బోధించటం కుదరదు తర్వాత సదుత్యయం తావత్ శబ్ద సదాకృతి అయితే మరి సత్తన్నది అసత్తుకి ఉన్న ఇబ్బంది సత్తుకు ఉండదా అంటే ఉండదు ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే సదే వేదముద్ర ఆశీతున్నప్పుడు ఆ సత్ అనే పదానికి జాతి అర్థం చెప్పింది మీమాంసలు జాతి చెప్తారు కదా కాబట్టి సదాకృతి వాచక సదనే శబ్దం ఉన్న సదా ఆకృతి ఆకృతి జాతి స్పీషీస్ కాబట్టి సత్ అనే జాతనే అనన్న ఇంగ్లీష్లోకి అక్కర్లేదు సత్ అనే జాతిని చెప్తుంది అది సమస్య కాదు ఎందుకంటే సత్ జాతి ప్రతి పదార్థంలోనూ దృష్టిలో ఉండే ప్రతి ఘట అన్నారనుకోండే అంటే అర్థం ఘటహాస్తి అనమాట సన్ ఘట అనమాట కాబట్టి సత్తు దాంట్లో ఉండే పటహాలో సత్తుంది కాబట్టి సర్వము సత్తు యొక్క పర్యవసానం మనకు అనుభవానికి ఉంటుంది కనుక సత్ పదము సత్ జాతిని చెప్తుంది అని చెప్పటంలో ఏమీ ఇబ్బంది అనలేదు ఆ సత్తు దగ్గరే మీకు ఇబ్బంది వస్తుంది తర్వాత ఏకమే వాద్వి సత్య సమానాధికరణ ఇప్పుడు ఏకం అద్వితీయం అని రెండు పదాలు ఉన్నాయి ఏవా గురించి చెంత చేయకండి ఎవా విభక్తి లేదు కదా అధికరణం అంటే విభక్తి అధికరణం అంటే విభక్తి అనం ఏవా అగ్యేయం విభక్తులు ఉండవు అన్ని విభక్తులు దాంట్లోనే ఉన్నాయి ఏకం ఇప్పుడు షత్ ఉంది ఏ విభక్తి ప్రథమావిశక్తి ఏకం ఏ విభక్తి ప్రథమావిశక్తి నా అద్వితీయం ఏ విభక్తి ప్రథమావిశక్తి मूड़ू विभक्ति कल अं अर्थमेटी आ सत्शब्दम चेत ये तत्व बोधिपड़ो अदे तत्वा एकशब्दू अद्वितीय शब्द परामर्शिस्ाई सत् अदी एकू अद्वितीय सत्के आसत्नेंश क्रिया तो संबंध तथा शब्द प्रथमा याकवचनमे अद अद्विम आसी अक्य मन की कुछ कर्फेक्ट वाक्यंबी सत जाति वाक्य प्रमाणा कीमी लोक ले इन ना कटो दी इन दीपी ఇగో ఈ వాక్యం వల్ల ఏ తత్వం మనకు అవగాహనకు వస్తుందో ఆ తత్వం ఆపొద్దు అని అర్థం నాకే ఎందుకంటే వీటికి భావము అనుభవానికి వస్తూ ఉంటుంది ఉనికి అనుభవానికి వస్తూ ఉంటుంది సర్వకాలములలో ఉనికి అనుభవానికి వస్తుంది ఇప్పుడు ఘటము అని మీరంటే మీకు ఏమిటి అనుభవానికి వచ్చింది ఉనికి అనుభవానికి వచ్చింది దానికి నామరూపాలు ఘటము నేను అన్నప్పుడు కూడా ఉనికి అనుభవానికి వచ్చింది ఈ అనుభవానికి వస్తున్న ఉనికియే తత్వము సత్యము అంటే వేదాంతమైంది నోనో ఈ అనుభవానికి ఉనికి ఇది ఇది సత్యం కాదు అని శూన్యవాది యొక్క సిద్ధాంతం ఆ విధంగా వేదము శూన్యవాదాన్ని కోర్టు అప్పుడే వాక్య ప్రమాణం కుదురుతుంది లేకపోతే వాక్య ప్రమాణానికి భంగం వచ్చేస్తుంది అని అలా చెప్తారు తే నకారం అని ఈ అన్నది ఏమవుతుంది ఇత్ కోతుంది మొన్న వ్యాకరణంగా చెప్పాను కదా ఇత్ కో ప్రయోగించటంలో నై అని ప్రయోగించడం నా అని ప్రయోగిస్తారు మరి ఈ ఏమైందంటే కోయి అది ఎందుకు పెట్టుకున్నారంటే మార్కర్ కింద పెట్టుకున్నారు అలా మార్కర్ కింద పెట్టుకుంటారు నైవాక్యే ప్రయుక్త సద్వాక్యమేవా సద్వాక్యా సదేకమేవాతీయ ఇదమాసీలక్షణ సద్వాక్యా అశ్వాహ ఇవ అశ్వాలంబన అశ్వముఖ విషయా నివర్తయతి తద్వత అదే ఇప్పుడు మన ముందు వాక్యం ఏమున్నది సదేవ సోమ్యేదమగ్ర ఆసీత్ ఏకమేవా ద్వతీయం అనే వాక్యం ఉన్నది ఆ వాక్యంలోకి నైన్ పెట్టండి అసదేవేదమగ్ర ఆసీకమేవా ద్వితీయం అని పొసగించటం కోసం ఈ పాటలన్నీ ఆ పైన వాక్యంలో ఇబ్బంది లేదు అది సత్త జాతి మనకి తెలుస్తూ ఉంటుంది సమానాధికరణము అదంతా మనకు అనుకూలంగా ఉన్న వాక్యం మనకి తెలిసిన వాక్యం దాంట్లోకి నయ్ పెట్టాలి నై సద్వాక్యే ప్రయుక్త సద్వాక్యంలో నయ్యి అని ప్రయోగించాలి ఎక్కడ ప్రయోగించారు అంటే అసతం ఉంది కదండి అసత్లో ఆ నయ్యేది సద్వాక్యమే ప్రయోగించాలి ఈ నయ్యి ఇప్పుడు దేని మీద ప్రయోగించారు దీన్ని సద్వాక్యం మీద ప్రయోగించాలి సద్వాక్యే ప్రయుక్త సద్వాక్యం మీద ప్రయోగించాలి సద్వాక్యమేవ అవలంబ్య ఇప్పుడు ఈ నై దేన్ని పట్టుకుని విరేలాడుతూ ఉంటుంది ఆ సద్వాక్యాన్నే పట్టుకుని విరేలాడుతూ ఉంటుంది సద్వాక్యం అంటే ఏమిటండి సదేకమే వాద్వితీయమిదమాసీత్ అది సద్వాక్యం అక్కడ వేశారాయన మొత్తం ఇత్యేమం లక్షణం సో సదేకమే వాద్వితీయ ఇదమాసీత్ అనేటువంటి రూపంలో కనబడుతున్నటువంటి ఏ సద్వాక్యం ఉన్నదో ఆ సద్వాక్యం విన్న వెంటనే జ్ఞానం కలుగుతుంది ఆ జ్ఞానానికి ఏమిటి పేరు సద్వాక్యాధ విషయాం బుద్ధిం సృష్టికి పూర్వము ఈ జగత్తంతా కూడా కేవలము అఖండమైన అద్వితీయమైన సత్తు రూపముగానే ఉండెను అనే జ్ఞానం మీకు ఆ జ్ఞానాన్ని వెనక్కి లాగేస్తుంది నై ఆ జ్ఞానము నుండి అంటే ఆ జ్ఞానం ఏమిటి సద్వాక్యాత్ సద్వాక్యము యొక్క అర్థము అదే కదా మీకు కలిగే జ్ఞానం దాని నుండి నివర్తయతి వెనుకకు లాగివేయును ఇప్పుడు కూడా నిషేధాలు అలాగే ఉంటాయి బృహదా గీతంలో దీని మీద పెద్ద విచారం నిషేధ నిషేధవాక్యం యొక్క లక్షణం ఏంటంటే అక్కడ శంకర్లు ఎలాంటి దృష్టాంతం ఇచ్చారంటే ఒకరికి వెస్తట్లో వడ్డించారు కళంగం ఉల్లిపాయ వడ్డించారు ఆ ఉల్లిపాయ ఉల్లిపాయ ఏదో వేశారు వేసిన వెంటనే ఇది మంచి రుచి అయినటువంటి పదార్థము చాలా బాగుంటుంది ఆకలిగా ఉంది చాలా రుచిగా ఉంటుంది అని అనిపించింది అనిపించి చెయ్యి ఇలా వెళ్ళింది వెళ్లిన వెంటనే నా కలంజం భక్షయేత అనే వాక్యం గుర్తొచ్చింది బుద్ధి ఎందుకు ఇక్కడ ఉన్నది రుచియమైన పదార్థము మనం తినాలి అనేటువంటి జ్ఞానం కూడా బుద్ధి ఎందే ఆ బుద్ధి నా కలంజం భక్షయేత అనే వాక్యం గుర్తుకొచ్చింది గుర్తుకు రాగానే ఆ కలంజ భక్షణ నిషేధం జ్ఞానం కలిగిన ఈ ముందుకు వెళ్లిన చెయ్యి వెనక్కి వచ్చేసింది నివృత్తు క్షణం మనసు క్షణాలను ఉన్నా తినం మనసు అలాగే శూన్యవాది ఎలా తెలుసుకుంటుందంటే శూన్యం అంటే ఏమి తెలుసుకోవడానికే ఉండదు అక్కడ శూన్యాన్ని వాడు తెలుసుకునేది వాడు పాజిటివ్గా తెలుసుకుని శూన్యమే ఉంటుందండి శూన్యం పాజిటివ్గా తెలుసుకుంటే శూన్యం అవుతుంది అది కాబట్టి శూన్యవాది శూన్యవాదాన్ని చెప్పినా శూన్యవాది తెలుసుకున్నా ఆ తెలుసుకునే పద్ధతి ఏంటంటే సృష్టికి పూర్వము ఇప్పుడైతే అంతా ఉంది ఉంది ఉంది అన్నట్టుంది సృష్టికి పూర్వం కూడా కాబట్టి